పరమాత్ముడవు నీవు పరతంత్రుడనేను హరి నీవు సర్వజ్ఞుడవు జ్ఞానము తెల్పవే సంతతము సర్వలోక సాక్షివి నీవు గనక ఎంతనే నిరుగకున్నా నెరిగింపవే ఇంతటా ఇంద్రియముల వాడవు గనక లోలుడనైనా చేరి బుద్ధి చెప్పవే జడియని బంధమోచనుడవు నీవు నే విడువకున్నా మమత విడిపించవే తడయక నీవే సూత్రధారివి వికనక నే నడుమ తెరువ తప్పినా తప్పనీకువే ని విశ్వలోచనుడవైనాడవు కనుక నే కానని అర్థములెల్లా కనిపించవే జానుగ శ్రీ వెంకటేశగత్ కుటుంబివి కనుక నానా విధములను నన్నేలి పోషించవే